పాడి దేవ మరి మమ్మల్ని సమకూర్చిన విధానం మీటింగ్ అంతా వహించు దాని బిడ్డలు నేర్పించు వచ్చిన బిడ్డలు నిర్శించి దీవించు దేవ ప్రార్థానికి విజయాలు తెచ్చి ప్రభావ జ్ఞానం వ్యాప్తానికి తెచ్చామని నిస్కరిస్తున్న తండ్రి ఆమెన్ ేవునిస్తుతీంచుడి ఎల్ పడు దేవునిస్తుతీంచుడి దేవునిస్తుంచుడి ఎల్ పడు దేవునిస్తుడి ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన సన్నిధిలో ఆ యన సన్నిద ఎల్ పొడుదేవునిస్తుతీం చుడియా దేవునిస్తుతీ ఎల్లా పొడుదేవునిస్తుతీ చుడి ఆయన యన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆక విశలమందు ఆకశ విశలమందు ఎల్లప్పుడు దేవునిస్తుతి చుడీయా ేవునిస్తు తీంచుడి ఎల్లప్పుడు దేవునిస్తు తీడీ ఆయన్న పార్రమ కార్యములను బట్టి ఆయన పారక్రమ కార్యములను బట్టి ఆయన్న ప్రభవమును ఆ యన ప్రభవమును ఎల్లప్పుడు దేవునిస్తుతించుడీయా దేవునిస్తుత ఇంచుడి ఎల్ప్పుడు దేవునిస్తుతించుడి ూరా ధ్వనితో ఆయనన్ స్తించుడి బూరా ధ్వనితో ఆయనన్ స్తించుడి స్వర మండలములతో ఆ స్వర మండలములతో ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి దేవునిస్తుతి ఇంచుడి ఎల్లా ఇప్పుడు దేవుని స్థుతించుడి సతంతులసితారతోను తన్న తంతులసి తారతోను చక్కని స్వ్వర చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవునిస్తుతి ఇంచుడీయా దేవునిస్తుతి ఇంచుడి ఎల్లప్పుడు దేవునిస్తుతి ఇంచుడి తంపురను <tambura> నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతో తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవునిస్తుతి ఇంచుడియా దేవునిస్తుతి ఇంచుడి ఎల్లప్పుడు దేవునిస్తుతి ఇంచుడి పిల్లన చల్లగనుది పిల్లన గ్రోబులు చల్లగనుది ఎల్ల ప్రజలు చేరియా ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడియా దేవుని స్స్తుతించుడి ఎల్లప్పుడు దేవునిస్తుతించుడి మ్రోగుతలములతో ఆయన స్థుతించుడి మృగుతలములతో ఆయనను స్తించుడి గంభీర తలముతో ఆ గంభీర తాలముతో ఎల్లా పొడు దేవునిస్తుతించుడి ఆ దేవునిస్తుతించుడి ఎల్లా పొడు దేవునిస్తుతించుడి సకల ప్రాణులు ఎహో వంస్తుతించుడి సకల ప్రాణులు ఎహో వస్తుతించుడి హేలు యామే hallelujah amen ella podu devuni stutiyinchudi aa devuni stutiyinchudi ella podu devuni stutiyinchudi aa yesu ni stutiyinchudi ella podu yesu ni stutiyinchudi hallelujah thank you sister praise lord మన ప్రభును రక్షపడి నేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీ అందరికీ నా వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము పరిశుద్ధమైన తండ్రి ప్రేమ తనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మీ మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రములు ఇంతవరకు నాయన ఏ గత లేని మమ్మల్ని ప్రభావ సజ్జీవులుగా ఉంచినందుకే మీకు వందనాలు కోతి చెల్లిస్తూ ఏదిగో తండ్రి సాయంత్రకాల సమయంలో మీ పాదాలు సంతకం వచ్చినాం ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రిని ఆయన కనికరించండి ప్రభావ ఈ ఆరాధనలో మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం పాటల ధర మహింప నమ్ముతున్నాం ప్రభావ ఆయన ఈ సమయంలో నీ మీరే జ్ఞాపకం చేసుకోనండి కనికరించండి ప్రభావ మీరే మాతో మాట్లాడండి ఆయన ప్రభా వాక్యం చెప్పన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ ఆత్మతో నింపండి నా తలంపులు నా ఆలోచనలు కొట్టివేయండి ప్రభావ నా సంస్థ ప్రవర్తన అంతటి ఉంది ప్రభావ నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ప్రోభ నా సబుద్ధిని తొలగించండి మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను నా నోటిని మేము పూరగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిం పొందమని ముందున్న సమయం అంతటిని ప్రోభ మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వెళ్తుంటున్నాను తండ్రి ఆమెన్ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఈ రోజు మనం ధ్యానించుకుంటాము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక అధ్యాయము ఆరు ఏడు వచనాలలో ఇక్కడ ఎఫ్ఎసి సంఘానికి పౌరు భక్తుడు రాస్తూ ఉన్నాడు నేనేం చెప్తున్నాడు అనంటే క్రీస్తు ఏసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనబరుచే నిమిత్తము క్రీస్తు ఏసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను ఇక్కడ పౌలు భక్తుడు ఎఫ్ఎసి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఏంటిది అనంటే క్రీస్తు ఏసునందు ఆయన మనకు చేసిన ఉపకారము యసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన అంటే దేవుడు దేవుడు మనకు ఉపకారం చేశాడు ఏంటిది ఆ ఉపకారము అనంటే అదే ఎఫెస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది దేవుడు యశుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనకి ఏమేమి అనుగ్రహించాడో ఆయన ఐదు వచనాల్లో చాలా క్లుప్తంగా చాలా వివరంగా కూడా ఆయన అక్కడ రాస్తూ ఉంటాడు మనం ఎటువంటి వారము మన స్వభావం ఎటువంటిది మన స్థితిగతులు ఎటువంటివి అనేవి ఆయన అక్కడ రాస్తాడు మన స్థితిగతులు ఎటువంటివి అనంటే మనము అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారంగా ఉన్నాం అదే రీతిగా అపవాదికి లోబడి అపవాదిని అనుసరిస్తూ వాడు మనల్ని ప్రేరేపిస్తూ వాడికి లోబడుతూ అదే రీతిగా మనము శరీరం యొక్క మనస్సు యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటూ శరీరాశలకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తూ దైవోగ్రతకు పాత్రులముగా మనం ఉన్నాము మన స్వభావం అలవంటి అటువంటిదేని ఆయన చెప్తున్నాడు చచ్చిన వారం అపవాదికి లోబడినటువంటి వారం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రతకు పాత్రులమైనటువంటి వారమైన మనల్ని ఆ ప్రభువు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు ఆయన కరుణా సంపన్నుడై ఉండి అపరాధముల చచ్చిన వారమై ఉన్న సైతము తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిండు ఆ తర్వాత మనల్ని రక్షించిండు ఏం చేశాడంటే మన ప్రభు చచ్చిన మనల్ని బ్రతికించాడు బ్రతికించి రక్షిస్తూ వచ్చాడు ఆ తర్వాత ఏమంటున్నాడు అంటే అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోబు యుగములలో కనబరుచ నిమిత్తం తన అత్యధికమైన కృప మహదైశ్వర్యము ఆయన కృప ఎంత గొప్పదో అత్యధికమైన కృప అత్యధికమైన తన కృప తన ఐశ్వర్యం అంటే ఆయన ఎంత సంపన్నుడో ఎంత కృప కలిగిన వాడో ఆయన అవన్నీ కూడా రాబో యుగంలో మనకు కనబరచడానికని ఏం చేస్తూ వచ్చాడు అనంటే క్రీస్తు ఏసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండి పెట్టెను మనల్ని అవిధేయులైన మనల్ని దైవోగృతకు పాత్రులమైన మనల్ని బ్రతికించి రక్షించి ఆయన యొక్క కృప మహదైశ్వర్యం ఎలా ఉంటుందో అంటే ఎందుకు పనికిరాని వాళ్ళము ఎందుకు యోగ్యులము కానటువంటి మనలను దేవుని కృప ఎటువంటిదో దేవుని యొక్క మహా ఐశ్వర్యం ఎటువంటియో అవి మనకు అనుగ్రహించాలని అవి మనకు కనపరచాలని మనకు అనుగ్రహించాలని ఆయన ఏం చేస్తూ వచ్చాడనంటే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను మనల్ని పాపులైన మనల్ని లేపి చనిపోయిన మనల్ని జీవింపజేసి రక్షించి మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టిండు ప్రభుత్వం ఎవరితో పాటు యేసు క్రీస్తు ప్రభుతో పాటు మనల్ని కూర్చుండ పెట్టిండి దేవునితో పాటు మనల్ని కూర్చుండబెట్టిండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు అనంటే మనము ఎప్పుడైతే మారుమన్స్ పొంది ఆపక్షమాపన ప్రభు దగ్గరికి వచ్చి వేడుకొని రక్షణ పొందిన తర్వాత మనమంతా కూడా ఈ లోక సంబంధులం కాము మనమందరం కూడా పరలోక సంబంధులము పరలోకంలో ఉన్నటువంటి వారము మనము పరలోకంలో దేవునితో పాటు ఉన్నటువంటి వారము అనే విషయాన్ని పౌరు భక్తి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ రక్షింపబడిన ఏ వ్యక్తి కూడా ఒంటరి వాడు కానే కాదు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆరోగ్యంతో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా అదే రీతిగా మందిరంలో దేవుని సన్నిధిలో ఉన్న చర్చిలో ఉన్నా బయట ఉద్యోగ స్థలంలో బయట పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనం ఎప్పుడము కూడా ఒంటరి వారము కాము మనం ఎప్పుడు కూడా వంటరి వారం కాము మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారము దేవుని సముఖములో ఉన్నటువంటి వారము దేవుడు నిరంతరం మనల్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు దేవుడు నిరంతరం మనల్ని చూస్తూ ఉంటాడు ఆయన మనల్ని కనిపెడుతూ ఉంటాడు ఇది ఆయనకి ఇచ్చినటువంటి అది మనకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృప మన దగ్గరికి ఏది రాదు మనల్ని ఏది కూడా ఏమీ చేయలేదు ఎందుకు అనంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నాము ఆయన కాపుదలలో మనం ఉన్నాము ఆయన నిరంతరం మనల్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు ఒక రీతిగా ఇది మనకి బహు గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించింది ఎంతో గొప్ప ధన్యత మనకు అనుగ్రహించాడు నరక పాత్రులైన మనల్ని లోక పాపములతో మన హృదయంలోనేటువంటి ద్వేషముతో మన హృదయంలో ఉన్నటువంటి బహుభయంకరమైనటువంటి మన ఆలోచనలతో మన కోరికలతో మనమంతా కూడా నరక పాత్రులం నరకానికి పాత్రులం ఆయన అటువంటి మనల్ని నరకం నుంచి తప్పించి ప్రభు సన్నిధిలో ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెడుతూ వచ్చిండు మన ప్రభు అంత గొప్ప కృపను మనకు అనుగ్రహించిండు ఆయన ఉగ్రత నుంచి మనల్ని తప్పించిండు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్న ఇది మనకు ప్రభు ఇచ్చిన ధన్యత కాబట్టి ఈ ధన్యతను బట్టి మనం ప్రభువుని ఎప్పుడు ఆరాధించవలసిన వారంగా ఉంటూ ప్రభువుని ఎప్పుడు కూడా ఘనపరచవలసిన వారంగా ఉంటూ ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారంగా ఉంటూ అదే రీతిగా మనం ఎంతో భయభక్తులు కలిగిన వారంగా ఉంటూ ఉంటూ ఉన్నాం మనము భయభక్తులు కలిగి ఉండాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం ఎందుకు అనంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు ప్రతి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా యేసు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని తన జీవితాన్ని ప్రభుకు సమర్పించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని వెదుతూ ఉన్నాడు ప్రతి వ్యక్తి కూడా ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఏ స్థితిగతుల్లో ఉన్నా మనం ఒంటరి వారం కాము ప్రభు మనల్ని పర్యవేక్షిస్తుంటాడు ప్రభు మనల్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట మనం ఆలోచించే ప్రతి ఆలోచన మనం చేసే ప్రతి క్రియ దేవుడు చూస్తున్నాడు దేవుడు గమనిస్తూ ఉన్నాడు ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉన్నాడు ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలి పాత నిబంధనలో న్యాయాధిపతులు అంతకుముందు సమూహల గ్రంథాలలో అంతకుముందు మనకి కొన్ని విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఏంటివి అనంటే ఇస్రాయేలీలు యహోవా సన్నిధిన దుష్ప్రవర్తనలు అయిరి ఇస్రాయేలీలు యహోవా ఎదుట పాపము చేసిరి దేవుని సన్నిధిన పాపం చేసిరి అని ఇటువంటి మాటలు మనం చదువుతూ ఉంటాం పాత నిబంధనలు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిది ఇస్రాయల్ ప్రజలు ఎక్కడ పాపం చేసేదానికి అవకాశం లేక పాపం చేసేదానికి ఎక్కడ స్థలం లేక దేవుని సన్నిధికి పాపం చేశారా దేవుని మందిరానికి వచ్చి పాపం చేశారా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చి పాపం చేశారా దాని అర్థం అది కాదు ఇస్రాయల్ ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఎటువంటి స్థితిగతులలో ఉన్నా కూడా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నవారు దేవుని ఎదుట ఉన్నవారు అది దాని అర్థం అంటే వాళ్ళు ఏ పాపం చేసినా దేవుని సన్నిధిలో పాపం చేసినట్టే దేవుని ఎదుట పాపం చేసినట్టే కాబట్టి అనేక సార్లు వాళ్ళు శిక్షించబడ్డారు అనేక సార్లు వాళ్ళు దేవునికి కవిదేత చూపి శ్రమల పాలయ్యారు కష్టాల కొరకు అనంటే కేవలం ఒకే ఒక్క విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను నేను దేవుని ఎదుట ఉన్నాను దేవుని పక్కన నేను అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు ఈరోజు నీవు నేను ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి మనం ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి వారము ప్రభు మన సమస్తము ఎరగగలడు ఈ లోకపు మనుషులైతే మనల్ని పైపైనే చూడగలరు మనం బాగా మాట్లాడితేను మనం నవ్వుతా మాట్లాడితేను లోకపు మనుషులు మనం మంచోళ్ళే అనుకుంటారు మనం గొప్పవాళ్ళం అనుకుంటారు కానీ మన హృదయాంతరంగాలు కూడా ఎరగగలిగిన వాడు మన ప్రభువు మన హృదయం లోతుల్లోనికి వెళ్ళాను చూడగలడు మన ప్రభువు మనం ఏం మాట్లాడతామో కూడా ఎరిగినటువంటి వాడు మన ప్రభువు కాబట్టి ఆయన ఎదుట మనం ఏది కూడా దాచలేము ఆయన ఎదుట మనం ఏది కూడా దాచలేం మనం గదిలోనికి వెళ్ళి తలుపేసుకుంటే ప్రభువు దూరంగా వెళ్ళిపోం ప్రభువు కనపడకుండా దాక్కోలేం మనం అడవుల్లోనికి వెళ్ళిపోతే ప్రభు నుంచి దూరంగా వెళ్ళి దాముకోలేం మనం గుహల్లోకి కొండల్లోకి వెళ్తే మనం దానుకోలేం భూమిలోనికి వెళ్ళినా మనం దాంపోలేం రాకెట్లు అంతరిక్షానికి ఎగిరిపోయినా కానీ మనం ప్రభువు నుంచి దానుకోలేం ఎక్కడ ఉన్నా ప్రభు మనల్ని గమనిస్తాడు ఎక్కడ ఉన్నా ప్రభువు మనల్ని చూస్తాడు కాబట్టి ఈ స్పృహ కలిగి మనం జీవించాలి ఈ స్పృహ కలిగి మనం ఈ లోకంలో జీవించాలి ఈ స్పృహ మనం కలిగి చూడండి మనం అంతకంతకే వర్దెల్లుతాం ఈ స్పృహ దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం దేవుని సన్నిధిలో నేనున్నానటువంటి భయం మనం కలిగి మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి మన జీవితాలు గొప్పగా ఉంటాయి ప్రభు అదే మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు ప్రభు నుంచి మనం ఏది కూడా దాచలేం ప్రభు నుంచి మనం ఏది కూడా కప్పెట్టలేం ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి మన మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి మన తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి మన క్రియల విషయంలో ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం పాపం చేసిన వారం అవుతుంది అది దేవునికి బహు అసహ్యమైనటువంటి కార్యము కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా మనం నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనం ప్రతి మాటకి మనం రెస్పాన్సిబుల్ ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేక మార్లు పడిపోతూ ఉంటాం మనం మన నోటికి మాటల విషయంలో చూడండి ఎవరికైనా సరే ఏ ప్రాంతంలో మనం ఉన్నా సరే ఎవరితో మాట్లాడేటప్పుడైనా సరే అది లోక సంబంధమైన మనుషులతో కావచ్చు ఉద్యోగ స్థలంలో మనుషులతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు లోకంలో ఎవరికైనా కావచ్చు మనం మాట్లాడుతున్నప్పుడు మనం ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం ఏదైనా చెప్పేటప్పుడు ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి ఎందుకంటే ప్రతి మాటకి కౌంటబుల్ మనం ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ అంటే అనేక మనము సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటాం అనేక మనము కొన్ని కొన్ని విషయాలు చేయగలిగుండి కూడా చేయగలిగి ఉండి కూడా చేయగలిగి ఉండి కూడా కానీ మనం ఏం చేస్తూ ఉంటాం సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటాం మనం వెళ్ళగలం మనం చేయగలం కానీ మనం తప్పించుకుంటూ ఉంటాం ఏదో కారణం చెప్పేస్తూ ఉంటాం మనుషుల్ని అయితే మనం మభిపెట్టొచ్చు మనుషుల్ని అయితే మనం మోసం చేయొచ్చు మనుషులను అయితే మనం నమ్మించవచ్చు కానీ చూడండి మనం చెప్పే సాకులు మనం చెప్పేటువంటి కారణాలు దేవుని ఎదుట చెప్పగలమా ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకరిని మన సహాయం అడిగారు ఒకరు మనల్ని ఇంకోటి ఏదో అడిగారు మనల్ని ఇంకొకరు ఇంకెవరైనా సరే మనల్ని సేవకు అడిగారు లేకపోతే ఏదో ఒకటి మనల్ని ఏదో ఒకటి అడిగారు వాళ్ళ నుంచి మనము తప్పించుకోవడానికి కారణాలు చెప్తే ఆ కారణము ఏదైతే మనుషులకు చెప్పామో అదే కారణం దేవునికి చెప్పగలమా అదే కారణం దేవునికి చెప్పగలమా ఇది స్పృహ ఇది భయం అంటే ఈ భయం మనలో ఉంటే ఈ ఆలోచన మనలో ఉంటే చూడండి మన నోటి మాటల్లో ఎప్పుడు కూడా మనం చెక్కబడం మన నోటి మాటల్లో ఎప్పుడు కూడా మనం చెక్కబడం మనుషులతో చెప్పే ఏ సాకులైనా మనుషులతో చెప్పే ఏ మాటలైనా మనం దేవునితో చెప్పగలమా అనేది మనం పరిశీలించుకోవాలి మనం చెప్పలేం మనం మర్చిపోతూ ఉన్నాం మనం దేవుని సన్నిధిలో ఉన్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం మనుషులకు ఏదేదో చెప్పేస్తూ ఉంటాం ఏదేదో చెప్పి తప్పించుకుంటాం కానీ ఆ మాటలు మనుషులే కాదు దేవుడు కూడా వింటున్నాడు అనే సంగతి మనం మర్చిపోతున్నాం మనం చెప్పే ప్రతి మాట మనం చెప్పే ప్రతి సాకు దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు మనం చేసే ప్రతి పని దేవునికి కాదని దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా ప్రభు చూస్తూ ఉన్నాడు మనం చేసే ప్రతి ఆలోచన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం బహుజాగ్రత్త కలిగి ఉండాల బహు జాగ్రత్త కలిగి ఉండాల చాలా సింపుల్గా తీసుకుంటూ ఉంటాం మనం చాలా తలుకు తీసుకుంటూ ఉంటాం నిర్లక్ష్యంగా ఉంటాం అటువంటి నిర్లక్ష్యంలో మనం ఉండకూడదు అనే ప్రభు ఆశిస్తూ ఉన్నాడు మనుషులకు చెప్పిన రీతిగా మన సాకులు దేవుని ఎదుట చెప్పకూడదు అనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదే ఎఫస్కి రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలలో అదే ఎఫస్కి రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలలో పొలభక్తుడు చెప్తున్నాడు దాసులార యదార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాకా క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించచ్చు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి ఆయన లోక సంబంధమైనటువంటి దాసులకు ఆయన చెప్తూ ఉన్నాడు మీ ఎవరైతే మీ యజమానుల కింద పనిచేస్తూ ఉన్నారో ఆ యజమానుల దగ్గర యథార్థంగా ఉండండి భయముతో వణుకుతో దేవుని ఏ రీతిగా మీరు దేవుని దగ్గర భయంతో వణుకుతో ఉంటారో ఆ రీతిగానే మీ యజమానులకు విధేయులై ఉండండి అని చెప్పాడు మనుషులను సంతోషపెట్టే వాళ్ళట్టు కాకుండా కంటి కాకుండా దేవుని దాసులమని ఇరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయుడి అన్నాడు అంటే ఆయన చెప్తున్నది ఏంటిదనంటే మీరు పనిచేసే దగ్గర మనుషులకు కనబడాలని మనుషుల్ని సంతోష పెట్టాలని కాకుండా దేవుని దాసులము అని ఎరిగి ఎవరికి సంఘానికి చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు మేము దేవుని దాసులం ఎరిగి ప్రతి దానిని మనఃపూర్వకంగా జరిగించి ప్రభుకు మనుషులకు చేసినట్టుగా ప్రభుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయమన్నాడు ఎలాగా భయముతో వణుకుతో చేయమన్నాడు అంటే ఈ లోక సంబంధమైన యజమానుల దగ్గరే యథార్థంగా ఉండమంటున్నాడు ఈ లోక సంబంధమైన యజమానుల దగ్గరే భయముతో వణుకుతో ఉండమంటున్నాడు ఈ లోక సంబంధమైన మనుషుల దగ్గరే మనుషుల్ని సంతోషపెట్టడు దేవునికి మహిమ కలిగేటట్టు చేయమంటున్నాడు మరి అదే రీతిగా దేవుని సేవ ఈ లోక సంబంధమైన యజమానులకే ఈ రీతిగా ఉండమంటే మరి మనం పరలోకపు తండ్రికి మరి ఆయనకి ఎంత భయం కలిగి ఉండాల ఆయన దగ్గరే ఇంకెంత యదార్థంగా మనుషులకు చేసేటప్పుడు మీరు ఇంత భయంతో చేయండి ఇంత యదార్థంగా చేయమని పౌలు భక్తులు చెప్తూ ఉంటే మరి పరలోకపు తండ్రికి చేసేటప్పుడు పరలోకపు తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు మరి ఇంకెంత యదార్థంగా ఉండాలి మరి ఇంకెంత భయముతో వణుకుతో ఉండాలి మరి ఇంకెంత విధేయత కలిగి ఉండాలి అదే చెప్తూ ఉన్నాడు మనుషులను సంతోషపెట్టేట్టు కాదండి మనుషులకు తగినట్లుగా కాదు మనుషులు కంటికి కనబడాలని కాదు దేవుని చూస్తున్నాడు దేవుడు నీ ప్రతీది గమనిస్తున్నాడు దేవుడు ప్రతీది చూస్తున్నాడు కాబట్టి ప్రతీది దేవునికి మహిమకరంగా చేయండి దేవునికి చేసినట్టు చేయండి అంతేగాని కంటికి కనబడాలని మనుషులను సంతోష పెట్టాలని అని చెప్తున్నాడు ఆయన ఈరోజు నీవు నేను చేసేది ఏదైనా కూడా మనుషుల కోసం కాదు ఈరోజు నీవు నేను చేసేది ఏదైనా కూడా కంటికి కనబడాలని కాదు చేయాల్సింది మనుషుల మెప్పు కోసం కాదు మనం చేయాల్సింది మనం చేయాల్సింది ప్రభువుకు భయముతో వణుకుతో విధేయత కలిగి దేవుని దాసులమని ఎరిగి ఉండమంటున్నాడు అంటే దాని అర్థం ఏంటిది నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి నువ్వు అది ఎరిగి ఉండు అని చెప్తూ ఉన్నాడు చెప్పే ప్రతి మాట చేసే ప్రతి ఆలోచన చేసే ప్రతి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అది జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు అలా పెట్టుకోకపోతే చూడండి నువ్వు దేవునికి ఇష్టపూర్వకంగా సేవ చేసిన వాళ్ళు దేవునికి తగినట్లుగా సేవ చేసిన వాళ్ళము కావు దేవునికి సంపూర్ణంగా సంతోషంగా మనం సేవ చేసిన వాళ్ళం కాము దేవునికి తగినట్లుగా చేసిన వాళ్ళము కాము దేవుని సంతోషపరిచే వారము కాము కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏది కూడా ప్రభు దగ్గర దాచలేం మనం ఏది కూడా ప్రభు నుంచి దాచుకు ప్రభు నుంచి దూరంగా ఉంచలేం సమస్తం పరిశీలించగలడాయన సమస్తము చూడగలడాయన కాబట్టి భయంతో వణుకుతో విధేయత కలిగి చేయమంటున్నాడు ప్రతీది ఆయన దాస్తుల మనం ఎరిగి చేయమంటున్నాడు కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఆ రీతిగానే ఉండాలి ఒకటే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి ఇదే మాట నేను దేవునికి చెప్పగలనా మనుషులతో మాట్లాడేటప్పుడు మనుషులు సహాయం అడిగినప్పుడు లేదంటే మన అవసరం కొరకు అడిగినప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు ఇదే మాట నేను ప్రభుకు చెప్పగలనా అనే ప్రశ్న మన హృదయంలో వచ్చిందంటే తప్పకుండా మన హృదయం మనల్ని గద్దిస్తాయి దేవుడు ముందు మన సాకులు చెప్పలేం దేవుని దగ్గరికి వెళ్ళి సొడ్డులు చెప్పలేం దేవుని దగ్గరికి వెళ్ళి చూడండి మనం ఏది కూడా చెప్పలేం ఎందుకు అనంటే ఆయన సమస్తము జరిగించగలిగిన వాడు సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన దగ్గర నువ్వు నేను ఏం దాచగలం ఆయన దగ్గర వెళ్ళి మనం ఏం దాచగలం మనం ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తాడు దేవుడు మన బలహీనతలు మనం ఎత్తు చూపిస్తే ఆయన బలపరిచేవాడిని నేను అని అంటాడు నువ్వు కారణాలు చూపిస్తే ఆయన దానికి సొల్యూషన్ చూపిస్తాడు ప్రభు అటువంటి వాడు ఆయన దగ్గర మనం ఏం దాచగలం ఆయన దగ్గరికి మనం ఏ కారణం చెప్పగలం ఆయనకి అసాధ్యమైంది ఏది అందుకే పౌరు భక్తుడు అన్నాడు నన్ను బలపరచు వాని నేను సమస్తం చేయగలను అన్నాడు ఎందుకన్నాడు నేను ఏదైనా చేయగలను ప్రభు నాకు సహాయకుడిగా ఉంటే ప్రభు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా జరిగించగలను నాకు అసాధ్యమైందంటే ఏది లేదు అనే మాట మాట్లాడాడు ఎందుకు నన్ను బలపరిచేవాడు ఆయన కాబట్టి నా ఆటంకాలు తొలగించేది ఆయన కాబట్టి నన్ను నిలబెట్టేది ఆయన కాబట్టి నేను సమస్తము చేయగలను ఈరోజు మనం చేయలేకపోతున్నాం ఈరోజు మన వల్ల కావడం లేదు ఈరోజు మనం కారణాలు చెప్తున్నాం ఈరోజు మనం అడ్డంకులు చెప్తున్నాం సాకులు చెప్తున్నా చూడండి ఇది మనకు తగినది కాదు వాళ్ళు చేయగలను అన్నాడు ఏదైనా కా చేయగలను అన్నాడు మరి ఆయన నమ్ముకున్న దేవుణ్ణి ఆయన నమ్మిన దేవుణ్ణే మనం నమ్ముతున్నాం ఆయన కలుగున్న ఆత్మనే ప్రభు మనకు ఇచ్చాడు ఆయన ఏ తారతమ్యం చూపించలేదు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటిది అనంటే ఆయనలో ఉన్నంత తీవ్రత ఆయనలో భక్తి మనలో లేదు ఆయనలో ఉన్నంత ఆయనలో ఉన్నంత విధేయత మనలో లేదు అంతే తేడా అంతకుమించి ఇంకేమీ లేదు కాబట్టి ప్రభు మనము భయభక్తులు కలిగి ఉండాల్సిన బలంగా ఉంటున్నాం ఎందుకు మనం అలా ఉండాలంటే యశ గ్రంథము అరవై ఆరో అధ్యాయము రెండో వచనంలో యశ గ్రంథం అరవై అధ్యాయము రెండో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు అవన్నీ నా హస్త కృత్యములు అవి నా వలన కలిగినవి యహోవా సెలవిచ్చుతున్నాడు అవి నా వలన కలిగినవన్నీ ఎహోవా సెలవిచ్చుతున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుడునో వాణిని నేను దృష్టించుతున్నాను ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకు చుండునో వాని నేను దృష్టించుతున్నాను వారినే ప్రభు చూస్తాడు వారి వైపే ప్రభు ఉంటాడు వారినే ప్రభు నడిపిస్తాడు వారినే ప్రభు తోడుగుంటాడు ఎవరైతే ఆయన వణుకుతో ఉంటారో ఎవరైతే ఆయన ఎందు భయం ఉంటారో ఆయన సన్నిధిలో నేను ఉన్నాననేటువంటి స్పృహ కలిగి ఉంటారో వారినే ప్రభు దృష్టిస్తాడు నేను ప్రభు సన్నిధిలో ఉన్నాను అనే విషయం మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఇష్టానుసారంగా కారణాలు చెప్పేవాళ్ళు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు మనుషుల కోసం చేసేవాళ్ళు చూడండి వాళ్ళని ఎవరిని కూడా ప్రభు దృష్టించడు వాళ్ళని ఎవరు కూడా ప్రభు చూడడు అదే చాలా స్పష్టంగా చెప్తున్నాడు నన్ను బట్టి భయపడేవాడు నన్ను బట్టి వణికేవాడు నా మాట విని వణికేవాడు నా ముందుకు వచ్చి తగ్గించుకొని ఉండేవాడు నా ముందుకు వచ్చి గోజారేవాడు నా ముందు వణుకుతూ ఉండేవాడు నాకు కావాలి వాణి నేను దృష్టిస్తాను వాణి నేను బలపరుస్తాను వాణి నేను వాడుకుంటానని ప్రభు అంటున్నాడు అటువంటి కేటగిరీలో మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఆయన ఎదుట యదార్థ హృదయంగా యథార్థ హృదయలంగా దీన కలిగిన వారంగా ఆయన మాట విని వణుకుతుండే వారంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు మనందరం ఎవరమైనా సరే అందరం అలానే ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఇందులో తారతమ్యం లేదు లోకంలో ఉంది తారతమ్యం ఏంటిది అని అంటేది సేవకులు విశ్వాసులు అని రెండు రకాల తేడాలు చూపిస్తూ ఉంటారు అటువంటి తారతమ్యం బైబుల్ ఎక్కడా లేదు ఇంతకుముందే చెప్పాడు ఆయన దాసులం ఎరిగి క్రీస్తు దాసులమని ఎరగమన్నాడు సంఘాన్ని ప్రతి ఒక్కళ్ళము దాసులమే ఆయనకి ప్రతి ఒక్కళ్ళము ఆయనకి లేకపోవలసిన వారమే ప్రతి ఒక్కళ్ళము ఆయన ఎదుట నిలబడాల్సిన వారమే ఎవరికో ఎగ్జాంషన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన ఎదుట వణుకుచూ ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు మనము మన హృదయంలో దాచుకోవాలి ఈ మాటలు ప్రభు సన్నిధిలో మనం ఉన్నామనే స్పృహ మనం కలిగొండాలి అప్పుడే మనం జాగ్రత్త కలిగి ఉండగలం అప్పుడే మనం ప్రభుకు తగినట్లుగా ఉండగలం ఈ స్పృహ మనకు లేకపోతే ఈ విషయాన్ని మనం మర్చిపోతే చూడండి ఎప్పుడు కూడా ప్రభువును మనం సంతోషపరచలేము ప్రభు దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళి నిలబడలేము ఈ లోకంలో మనం తప్పించుకోవచ్చు ప్రభు ప్రభు సన్నిధిలో ఉన్న మర్చిపోయి ఈ లోకంలో అనేకమైన విషయాల నుంచి మనం తప్పించుకోవచ్చు కానీ చివరికి ప్రభు సన్నిధిలోనికి మనం ప్రవేశించలేము అదే ప్రభు మత్త వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నుంచి ముప్పై రెండో వచనం వరకు చెప్తాడు ప్రభు మత్సవాత ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనం వరకు ఇక్కడ ప్రభువుకు ఉపమానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మీకేమి తోచుతున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండ్రి అతడు మొదటి వాని యుద్ధకు వచ్చి కుమారుడ నేడు ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయేను అతడు రెండో వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము ప్రకారము చేసిన వాడని వారిని అడిగను అందుకు వారు మొదటి వాడే అని ఏసు శుంకరులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నట్టు ఒక మనుషుడు ఇద్దరు కుమారులు ఉంటే మొదటి కుమారుడిని పిలిచి అడిగాడు మొదటి వారి మీదకి వచ్చి పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడు అదేమో నేను పోనన్నాడు కానీ తర్వాత మనస్సు మార్చుకొని పోయాడు మొదటైతే పోనని చెప్పేశాడు నేను చేయను అన్నాడు కానీ తర్వాత తన మనస్సు మార్చుకున్నాడు ఎందుకు చెప్పండి మొదట ఎందుకు పోనన్నాడు తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నాడు ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఆయనకి కుమారులు ఉన్నారు ఇద్దరికి ఒకే పనప్పు చెప్పాడు ఒక వ్యక్తేమో పోతానని చెప్పి పోలేదు ఇంకో వ్యక్తి పోతానని చెప్పి చేశాడు చూడండి తండ్రి కుమారుని ఇద్దరిని పిలిచి పనప్పు చెప్పాడు ఇద్దరిని పిలిచి పనప్ప చెప్పాడు అనంటే వాళ్ళు మంచి అయితేనే పనప్పు చెప్తాడు మంచి వాళ్ళు అనంటే దాని అర్థం చేయగలిగినటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి వారైతేనే ప్రభు తండ్రి పిలుస్తాడు ఒకవేళ వాళ్ళకి ఆ పని చేత ఒకవేళ వాళ్ళు బలహీనంగా ఉంటేనో అనారోగ్యంతో ఉంటేనో లేదంటే రకరకాల కారణాలతో చెయ్యలేని వారిగా ఉంటే ఆ తండ్రి పిలవడు చెయ్యలేని వాడిని తండ్రి పిలవడు నీవు నేను తండ్రి స్థానంలో ఉంటే మన కుమారుడు అనారోగ్యంతో ఉంటే మనం తిరిగి పరిచర్య చేస్తాం మంచం మేచి దిగ్గకుండా అన్ని కావాల్సిన మంచం మీదకే తీసుకెళ్తాం కోలుకోవాలని చెప్పి తీసుకొని వస్తాం అంతేగాని నువ్వు జ్వరం మీద జ్వరం వచ్చి మంచం మీద పడున్నావు పనులు ఎవడు చేస్తాడు లేచి పనులు చేయని చెప్పి ఎవరో కఠినంగా ఉన్నావు చెయ్యలేని మన దగ్గరికి వెళ్ళి ము చెయ్యి చెయ్యి అని చెప్పి ఎప్పుడో మనం ప్రెజర్ పెట్టాం అలానే ఇక్కడ కూడా ఇద్దరు కుమారులు ఎందుకు పిలిచాడు అంటే ప్రభు అక్కడ తండ్రి వాళ్ళిద్దరూ చేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ చేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళకే సమస్యలు లేవు వాళ్ళకే ఆటంకాలు లేవు వాళ్ళకే ఇబ్బందులు లేవు వాళ్ళకి ఏ ఏ పని వేరే పని కూడా లేదు వేరే పని ఉంటే ఆ పని చెప్తాడు కానీ ఈ పని చెప్పాడు కదా వేరే పని కూడా లేదు ఉంది ఈ పనే ఖాళీగానే ఉన్నారు ఊరకనే ఉన్నారు అందుకే ఇద్దరిని పిలిచి పని అప్పు చెప్పాడు మొట్టమొదటి వాడి స్వభావం ఏంటిది నేను పోనన్నాడు ఎందుకు అతడి హృదయంలో ఏముందో అతడి హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో పనికైతే నేను పోనన్నాడు పనికైతే నేను చేయనన్నాడు వెళ్ళిపోయాడు తర్వాత ఏం చేశాడు మనసు మార్చుకున్నాడు ఎందుకు మనసు మార్చుకున్నాడు ఏదైతే మొట్టమొదటి తాను అనుకున్నది ఉన్నదో పని మొట్టమొదటి ఏదైతే తను అనుకున్నాడో మనసులో ఈ దేని ఉద్దేశం అయితే తన మనసులో పెట్టుకొని నేను పోనన్నాడో అది మంచిది కాదు దానివల్ల నాకు ఏ ఉపయోగము లేదు ఓ ఈ పనన్నా చేస్తే నాకు కొంత ఉపయోగం ఉంటది అని గ్రహించాడు అంటే మొట్టమొదటి ఏదైతే తన హృదయంలో ఉందో ఏ కారణమైతే ఉందో ఏ కారణాన్ని బట్టి తాను పోనని చెప్పాడో ఆ కారణం వల్ల నాకు ఏ ఉపయోగం లేదు దానివల్ల నాకు ఏ ప్రయోజనము లేదు అని గ్రహించాడు అది వ్యర్థమైనది అని గ్రహించాడు మనసు మార్చుకున్నాడు ఈ పని చేస్తే నాకు ఫలం వస్తుంది కదా ఈ పని చేస్తే నా తండ్రి సంతోషిస్తాడు కదా ఈ తండ్రి ఈ పని చేస్తే నేను కూడా నా తండ్రి దగ్గర ధైర్యంగా ఉండగలను కదా అని ఆలోచించుకొని తన మనసు మార్చుకున్నాడు మొట్టమొదటి తను ఏదైతే కారణం అనుకున్నాడో అది వ్యర్థంగా ఎంచి దాన్ని పక్కకు పడేసి వెళ్ళిపోయాడు కానీ మొట్టమొదటి రెండో వారి దగ్గరకు వచ్చేళ్ళకి కంప్లీట్ రివర్స్ మొట్టమొదటి ఎందుకు వెళ్తానన్నాడు ఏదైతే తను ఏదైతే తను విడిచిపెట్టిందా ఏదైతే తను చేయకుండా వేరే పనికి వెళ్ళిపోయాడు వేరే చేయకుండా వేరే దానికి వెళ్ళిపోయాడు అది మొట్టమొదటి వ్యర్థమైందనుకున్నాడు కానీ పోయే కొద్దీ ఈ ప తండ్రి చెప్పిన పని విడిచిపెట్టి దాన్నే పట్టుకొని వెళ్ళిపోయాడు అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అనంటే మన ఆ తండ్రి చేయగలిగిన వాళ్ళకే ఇచ్చాడు ఖాళీగా ఉన్న వాళ్ళకే ఇచ్చాడు వాళ్ళకి ఆ ఉంది కానీ ఒకటి చేశాడు ఒకటి చేయలేదు ఒకటి దాన్ని విలువైనదిగా ఎంచాడు ఇంకోటి దాన్ని విలువైనదిగా ఎంచలేదు ఒకడు తండ్రి అంటే లోబడ్డాడు ఎంత చెప్పినా నా తండ్రి కదా అని ఆలోచించి వెళ్ళిపోయాడు ఇంకొకటి నా తండ్రైతే అయితే ఏముందిలే అని నిర్లక్ష్యపరచాడు తండ్రి మాటను నిర్లక్ష్యపరిచాడు తండ్రి మాటను లెక్క చేయలేదు తండ్రి నన్ను లెక్క అడుగుతాడేమో చెప్తానన్నావు కదా చేయకుండా వెళ్ళిపోయావేమో అని చెప్పి నిర్లక్ష్య అని అడుగుతాడేమో అని భయం అతనిలో లేవు నిర్లక్ష్యం చూపించి వెళ్ళిపోయాడు నిర్లక్ష్యం చూపించి వెళ్ళిపోయి చూడండి ఆడు ప్రడితే ఏదో చెప్పొచ్చులే ఏదో చేయొచ్చులే అని అనుకున్నాడు లెక్క వాడిగా ఉన్నాడు అందుకు తన తండ్రిని ఇష్టపడని ఇష్టం లేనివాడిగా అదే చెప్పాడాన తండ్రి ఇష్ట చేసిన వాడుగా చేయని వాడిగా అక్కడ మొదటి కుమారుడేమో చేసిన వాడుగా ఉన్నాడు రెండో కుమార్ చేయని వాడుగా ఉన్నాడు అటువంటి వాడికన్నా కూడా అదే ప్రభు చెప్పాడు ఏసు శుంకరులను వేష్యలను మీ ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదురని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను సుంకర్లే మీకంటే ముందుగా పరలోక రాజ్యానికి వెళ్తారు వేషలు మీకంటే పరలోక రాజ్యంలోకి ముందుగా వెళ్తారు అని చెప్పి చెప్తూ వచ్చాడు అంటే నేను ఏం చెప్తున్నానంటే వెళ్ళగలిగి కూడా చేయగలిగే సామర్థ్యం కూడా లెక్క లేకుండా మనం కొన్ని విషయాలు పక్కకు పెట్టేస్తున్నాం దేవుని విషయాలు అనంటే దేవుని విషయాలకు దూరంగా వెళ్ళిపోతున్నాము అనంటే చూడండి మనం తండ్రిని సంతోషపరిచే వాళ్ళము కాము తండ్రిని మనము దుక్క పరిచే వాలము అంటే లెక్కలేని వారము తండ్రి మాట అంటే గౌరవం లేనటువంటి వారము ఆయన రేపు లెక్కడితే ఏం సమాధానం చెప్తాం లెక్కడైతే ఏం చెప్పగలం చేస్తాన్నావు కదా చేయలేదంటే ఏం చెప్పగలం ఏమీ చెప్పలేం ఈరోజు మనలో కూడా చాలా మంది అంతే మనము దేవుని వాక్యం విన్నప్పుడో లేకపోతే చదివినప్పుడు చూడండి అప్పటికప్పుడే అన్నీ ఒప్పేసుకుంటాం అయ్యా ప్రభా నాలో ఇది ఉంది నాలో అదుంది నాలో ఈ బలహీనత ఉంది అది ఉంది అని అన్నీ ఒప్పేసుకుంటాం ఒప్పేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడతాం నేను చేస్తానని నమ్మకంగా ఉంటాం తీర్మానం తీసుకుంటాం నేను చేయగలను అంటాం నేను చేస్తానని కూడా తీర్మానం తీసుకుంటాం నేను చెప్పాలని ఆశ కలిగి కానీ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తాం పూర్తిగా విడిచిపెట్టేస్తాం దాని తర్వాత మనం మళ్ళీ పట్టించుకో మళ్ళీ గుర్తు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం విడిచిపెట్టేస్తాం మళ్ళీ గుర్తు చేస్తే మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం విడిచిపెట్టేస్తాం అప్పుడు కూడా ఒప్పుకుంటాం విడిచిపెట్టేస్తాం మనం ఇలానే ముందుకు పోతుంది ఇలానే మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి చేస్తానంటున్నాము తర్వాత చేయట్లేదు వెళ్తానంటున్నాము తర్వాత వెళ్ళట్లేదు నేను నీ కోసం తర్వాత రకరకాల కారణాలు చూపించి దేవుని పనిని నిర్లక్ష్యపరుస్తుంది దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యపరుస్తుంది దేవుని విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యపరుస్తున్నాం ఇది మన విషయంలో తగినది కాదు ఇలా ఉంటే మన తండ్రి ఇష్ట ప్రకారం మనం చేసినటువంటి వారము కాదు మనం సరి చేసుకోవాలా ఇది మన జీవితంలో నుంచి తొలగిపోవాలా మనం దేనికైతే ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నామో ప్రభువుకు కాకుండా దాన్ని విడిచిపెట్టాలా అనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు ప్రభువు మనకేదో పనాపు చెప్పాడు అది ఒక ఆత్మ కావచ్చు రెండు ఆత్మలు కావచ్చు లేకపోతే చిన్న సంఘం కావచ్చు అది ఏదైనా కానీ ప్రభు మనకు ఒక పనప్పు చెప్పాడు మన జీవితంలో కొన్ని విషయాలు మనకు ప్రభు జ్ఞాపకం చేశాడు కొన్ని విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో అందరికీ ఒకే ఉద్దేశం ప్రభు కలిగి ఉండడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లం తీర్చాడు ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవంగా చేశాడు ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనుంది ఎవరి పని ఏంటో వాళ్ళకి తెలుసు ఎవరిని ఎందుకు పిలిచాడో ప్రభు వాళ్ళకి తెలుసు ప్రభువు ప్రతిరోజు ఏ మాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు మనందరికీ తెలుసు ఏదైతే ప్రభు మన నుంచి ఆశిస్తున్నాడో అది ఏదైనా కావచ్చు అది ప్రార్థన కావచ్చు అది వాక్య ధ్యానం కావచ్చు అది సేవ కావచ్చు సువార్త కావచ్చు ఏ ఇదైనా ప్రభు ఏదో మన నుంచి ఆశిస్తున్నాడు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు మరి ఆ విషయంలో మనం ఎంతో నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాం చెయ్యమని అడుగుతున్నా చేస్తామంటున్నాం తర్వాత కారణాలు చూపిస్తున్నాం సాకులు చెప్తున్నాం తప్పించుకుంటున్నాం చూడండి ఒక రోజు ప్రభు ఎదుటి నిలబడితే ఈరోజు చెప్పిన సాకు ఆ రోజు చెప్పగలమా ఈరోజు చెప్పిన కారణాలు ఆ రోజు చెప్పగలమా చెప్పలేం కాబట్టి మనల్ని మనం త్వరగా సరి చేసుకోవాలా మనం మనసు మార్చుకోవాలి మొదటి కుమారుడిలాగా మనం మార్చుకొని ప్రభు చెప్పిందని చెయ్యాలా లోబడాల పూర్తి విదేత చూపాల ఆయన సన్నిధిలో ఉన్నామని చెప్పి భయంతో వణకాల ఈరోజు మన జీవితాల్లో అది అందుకే ఆరిపోయిన స్థితిలో మనం ఉంటూ ఉన్నాం సంగమంతా బలోకమంతా కూడా ఈ సంగతి మర్చిపోయింది లోకమంతా ఈ విషయాన్ని మర్చిపోయింది అందుకే ఆరిపోయిన స్థితిలో ఉన్నాం చల్లారిన స్థితిలో ఉన్నాం ఈ స్థితి ప్రభువుకు సంతోషకరమైనది కాదు మనం తీవ్రత కలిగిన వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు మనం వణుకుతో భయంతో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ఆయన ఎదుట యథార్థ హృదయములంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ఆయన మనకు చెప్పిన మాట దాని ప్రకారంగా చెయ్యాలి అని ఆశపడుతున్నాడు ఆ ఆశను మనం నెరవేర్చాల అది మనకు ప్రభు ఇచ్చింది కాబట్టి మనల్ని మనము సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాము యోబో ఎంత నమ్మకస్తుడు యోబు యోగు ఎంత నమ్మకస్తుడు అది ప్రభువు తన నోటంటే తానే స్వయంగా చెప్పాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెప్పాడు ఎంతో నమ్మకస్తుడు ఎలా చెప్పగలడు దేవుడు మాట మనుషులైతే ఇందాక చెప్పాడు కదా పౌరు భక్తుడు మనుషులకు కనబడాలని మనుషుల్ని సంతోషపరచాలని మనుషులకైతే వాళ్ళు సంతోషపడితే వాళ్ళ కనబడితే చాలు మంచి చూడే చేస్తున్నాడని చెప్పి సాక్ష్యం ఇచ్చేస్తారు కానీ దేవుడు అలా ఇవ్వడు సాక్ష్యం దేవుడు హృదయాంతరాంగాలు పరిశీలించి గత జీవితాన్ని పరిశీలించి ఒక విషయం భవిష్యత్తు కూడా ఎరిగిన వాడు దేవుడు ముందేం జరుగుతుంది కూడా తెలుసు అది కూడా ఎరిగి భూమి మీద ఇటువంటి వాడు లేడు అని చెప్పాడు ఆయన హృదయాంత్రంగంలోనికి వెళ్ళి పరిశోధించాడు నావిధ భక్తుడు అంటాడు నా హృదయంలోనికి వెళ్ళి ప్రవ్వ నాలో ఏముందో పరిశీలించి నాకు చూపించో అంటాడు అంటే యోగు హృదయాంతరంగంలోకి వెళ్ళి దేవుడు పరిశీలించాడు అవన్నీ పరిశీలించిన తర్వాతే దేవుడు చెప్పాడు యోగును బట్టి సాక్ష్యం ఏమని ఇతడు భూమి ఇతని వంటి వాడు భూమి లేనే లేడు అంత గొప్పవాడు యథార్థ వర్తనుడు భయభక్తులు చెడుతనం విసర్జించిన గొప్ప సాక్ష్యం యోగును బట్టి దేవుడు ఇచ్చాడు ఇంత గొప్ప భక్తుని మీద దేవుడే సాక్ష్యం ఇచ్చిన ఇంత గొప్ప భక్తుని మీద అపవాది వచ్చి నిందలు మోపుతా ఉన్నాడు ఏమని నిందలు మోపుతున్నాడు దేవుడే అడిగాడు అక్కడ అపవాది కూడా కారణం ఏమీ లేదు అపవాది సైలెంట్ గానే ఉన్నాడు వాడు వచ్చి నిలబడ్డాడు వాడు మాట్లాడడం లేదు వాడంతటా వాడే కల్పించుకొని మాట్లాడలేదు దేవుడే మాట్లాడిచ్చాడు దేవుడే అడిగాడు కావాలని అడిగాడు వాడు వచ్చాడు అడిగడు తిరుగుతూ దేవుని సన్నిధికి వచ్చి నిలబడ్డాడు ఒక మూలన కానీ దేవుడు ఏం అతన్ని కావాలని అడిగాడు ఏమని నా దాసుడైన యోబు సంగతిని ఆలోచించవా అని అడిగాడు దేవుడు మాట్లాడిందాక అపవాది మాట్లాడలేదు వాడు సైలెంట్ గానే ఉన్నాడు దేవుడే కావాలని మాట్లాడిచ్చాడు ఏమని రెచ్చగొట్టాడు అపవాదిని ఏమని నా దాసుడైన యోగు సంగతి ఆలోచించావా అతను ఎటువంటి గుణగణ గుణగణాలు కలిగిన వాడు అని చెప్పి కావాలని దేవుడు అపవాదిని అడిగాడు ఎందుకు అడిగాడు అపవాదిని ఎందుకు అనంటే అపవాదిలో లేవవి అవి ఆ గుణగణాలు అపవాది నమ్మకస్తుడు కాదు వాడిని ఉన్నత స్థితికి హెచ్చిస్తే వాడిని అందరికన్నా కూడా ఉన్నత స్థితికి హెచ్చిచ్చి అభిషేకిస్తే వాడు గర్వించి దేవుని స్థానాన్ని పొందాలని తను తాను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలని అపనమ్మకస్తుడై నమ్మక ద్రోహి అయి పడద్రోయబడ్డాడు కిందకు పడద్రోయబడ్డాడు దేవునికి అవిదేత చూపించినటువంటి వాడు వాడిని హెచ్చించాడు ప్రభు కానీ వాడు ప్రభుకి అపవాది అవిదేతు చూపించాడు అపనమ్మకస్తుడిగా ఉన్నాడు అదే రీతికి యోగుని కూడా దేవుడు హెచ్చించాడు ధనవంతుడిగా చేశాడు గొప్పవాడిగా చేశాడు వీడిలాగా ఆయన గర్వించలేదు వీడిలాగా ఆయన యోగ భక్తుడు అతిశయించలేదు దేవుని ఎందు భయభక్తులు కలిగే ఉన్నాడు అందుకు కావాలని అపవాదిని రెచ్చగొట్టాడు ప్రభు మనం అనుకుంటాం అపవాదే వెళ్ళి దేవుని రెచ్చగొట్టాడు అపవాది వెళ్ళి దేవుడిని కావాలనుకు అన్ననుకుంటా అపవాది కాదు రెచ్చగొట్టింది దేవుడు ఎందుకు అనంటే అపవాదిని సిగ్గుపరచాలి చూసావా నమ్మకస్తులు ఎలా ఉంటారో చూసావా నమ్మకస్తులు ఎలా ఉంటారో చూడు వాళ్ళని చూసి నేర్చుకో అనే రీతిగా ప్రభు అప్పవాదితో మాట్లాడాడు తర్వాత అపవాది ఏం చేశాడు ఆ ఊరకనే భయభక్తులు కలిగిన వాడు అయ్యిండ నువ్వు కంచె వేశావు కదా నువ్వు ఇంత ఇచ్చావు కదా నువ్వు ఇంత ఇచ్చినప్పుడు నమ్మకస్తుడుగా ఉన్నప్పుడు ఇవన్నీ తీసేసి చూడు అప్పుడు కదా అతనిలో ఉన్న ఒరిజినాలిటీ బయటపడుతుంది అని చెప్పి ఓర్చుకోలేని వాడువాడు మనం కూడా చాలా మంది మన కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే ఆ ఊరకనే అయ్యిండ మనం కూడా చాలా మంది గొప్ప వాళ్ళు అవుతుంటారు మన కళ్ళ ముందే మనం మనతో పాటుగా ఉన్నవాళ్ళు మనతో సమానంగా ఉన్నవాళ్ళు మనస్థితిగతులతో ఉన్నవారు ఉన్నటువంటి గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడు మనం ఓర్చుకోలేకపోతే ఎలా ఉంటుంది అని అంటే మనకంటే గొప్ప వాళ్ళకు గొప్ప సాక్ష్యం పొందుకున్న వాళ్ళైతే మనం ఓర్చుకోలేని వాళ్ళమైతే ఎలా ఉంటామో ఆ వాడు అది చేసి వచ్చాడులే ఇది చేశాడులే నేను చేయలేకపోయాను ఆ అది నాకెందుకు అసమంట సోము నాకెందుకు వాడు అది చేసి ఇది చేసి వచ్చాడు వాడు అని ఇలా మాట్లాడుతూ ఉంటాం అదే గుణగణం అప్పు అది కనపరిచాడు అక్కడ ఓరకనే అయ్యండి యోబు ఒకరకనే అవండు యోబు అని చెప్పి యోగుని గురించి మాట్లాడాడు తర్వాత దేవుడు అప్పగిచ్చేశాడు యోగుని తాతానికి ఎందుకు అప్పగిచ్చాడు ఎందుకు అప్పగిచ్చాడు యోగును పరీక్షించడానిక పరీక్షించాల్సిన అవసరం ఆయనకేముంది ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కదా పరీక్షించిన తర్వాతే సాక్ష్యం ఇచ్చాడు ఆయన ఇంకా మళ్ళీ పరీక్షించాల్సిన అవసరం ఏముంది పరీక్షించిన తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చాడు మళ్ళీ పరీక్షించాల్సిన అవసరం దేవుడికి ఏముంది ఎందుకు అపవాదికి అప్పగిచ్చాడు ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి కాదు దేనికి కాదు ఆయన ఎందుకు అపవాదికి అప్పగిచ్చాడు అనంటే నిజమైన నమ్మకస్తులు ఎలా ఉంటారో చూడు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని శ్రమలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా నీలాగా అవిధ చూపించరు ధనమిచ్చారని చెప్పి ఉప్పొంగిపోరు కష్టాలు పెట్టామని చెప్పి బాధపడిపోరు అన్ని ఇచ్చాం కాబట్టి గర్వించరు ఏమీ లేదని చెప్పి దూషించరు నీలాగా ఉండరు అతన్ని చూడు అని చెప్పి అపవాదికి అప్పగిచ్చాడు అపవాది ఏం చేశాడు తను చేయగలిగిందంతా చేసేసాడు ఎంతగా చేశాడు అనంటే మొత్తం తనకు ఏవైతే దగ్గరగా ఉండేవన్నీ తీసేశాడు తన బిడ్డలు తనకున్న ఆస్తులు అన్నీ అన్నీ పోగొట్టేశాడు ఆ తర్వాత ఏం చేశాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మిక్కిలి బాధ కలిగించేటువంటి కురుపులతో మొత్తాడు మిక్కిలి బాధ కలిగించేటువంటి కురుపులతో మొత్తాడు చూడండి మన కాళ్ళ మీద ఏదైనా గడ్డలేస్తే ఆ నొప్పి మనం భరించలేం మన చేతుల మీద ఏదన్నా సరే ఇబ్బంది వచ్చి నొప్పి పుడితే మనం భరించలేం అటువంటిది యోబుకి నొప్పి లేని ప్రాంతం తన శరీరంలో లేనే లేదు అది కాలు కావచ్చు చెయ్యి కావచ్చు తల కావచ్చు దేహం కావచ్చు ఏడైనా కానీ ఎక్కడైనా నొప్పి లేని ప్రాంతం ఒక్కటంటే ఒక్కటి కూడా యోగు శరీరంలో లేనే లేదు అంత మిక్కిలి బాధను అనుభవిస్తున్నాడు అటువంటి స్థితిలో కూడా దేవుణ్ణి దూషించలేదు అంత చేయగలిగిందంతా చేశాడు అయినా కానీ దేవునికి అవిదేత యోబు చూపలేదు ఎందుకు దేవుడు ఇదంతా చేశాడు అనంటే నమ్మకస్తులు ఎలా ఉంటారో చూడు నమ్మకస్తులు నమ్మకస్తుడు నిజమైన నమ్మకస్తుడు ఎలా ఉంటాడో చూడు అని అపవాదికి చూపించాడు ప్రభు వీళ్ళు నమ్మకస్తులు వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు నా భక్తులు వీళ్ళు నాకెందు నమ్మకస్తులు నా కొరకు జీవించేవాళ్ళు నువ్వు అపనమ్మకస్తుడవు నువ్వు పడదురయబడినటువంటి వాడు అని అపవాదిని సిగ్గుపరచడానికి దేవుడు ఆ పనిచేశాడు ధైర్యంగా అప్పగిచ్చాడు ఎందుకు అనంటే యోబు మీద అనుకున్నటువంటి నమ్మకం యోబు మీద అనుకున్నటువంటి ధైర్యం ఆ నమ్మకాన్ని యోబు నిలబెట్టాడు అపవాది ఎదుట దేవుడు నమ్మకం ఉమ్ము కాకుండా అపవాది ఎదుట దేవుడు దేవుడిని యోబు మహింపరచాడు అపవాది సిగ్గుపడ్డాడు ఇన్ని కష్టాలు పెట్టినా కూడా పడిపోలేదు ఇన్ని కష్టాలు పెట్టినా కూడా దేవుని దూషించలేదు ఇన్ని కష్టాలు పెట్టినా కూడా దేవునికి అవిదేత చూపించలేదు సిగ్గుపడ్డాడు అది అక్కడ జరిగింది ఎందుకు ఇదంతా నేను జ్ఞాపకం చేస్తున్నాను నమ్మకస్తుడు ఎలా ఉంటాడో యోగు చూపించాడు చూడండి అపవాదికి సమయం కొద్దిగే అపవాదికి సమయం కొద్దిగే అని చెప్పాడు ఏం చేస్తున్నాడు విజృంభించి పనిచేస్తున్నాడు మహాబో రోజు కోపంతో పనిచేస్తున్నాడు వాడు పనివాడు చక్కగా చేస్తున్నాడు ఎలాగైనా దేవుని బిడ్డలను పడగొట్టాలా ఎలాగైనా సరే దేవుని దగ్గరికి పోకుండా చేయాలి వాడికి ఇచ్చిన పనిని వాడు చాలా చక్కగా బాధ్యతగా నెరవేరుస్తున్నాడు వాడు యోగు విషయంలో అదే చేశాడు ఈరోజు నీ నా జీవితంలో కూడా అదే చేస్తూనే ఉన్నాడు వాడు ఎక్కడ కూడా అలసిపోకుండా ఎక్కడ కూడా ఆయాస పడకుండా కూడా విశ్రాంతి తీసుకోకుండా చాలా చక్కగా వాడి పనివాడు చేసుకుంటూ పోతున్నాడు మరి నీవు నేనేం చేస్తూ ఉన్నాం చెప్పండి యోగును బట్టి దేవుడు చెప్పగలిగిన మాట నిన్ను నన్ను బట్టి ప్రభు చెప్పగలరా చెప్పలేడు ప్రభు అపవాది వాడి పనికి వాడికి ఇచ్చిన పని విశ్రాంతి లేకుండా సమయం కొద్దిగా ఉందని చెప్పి పరిగెడుతూ పరిగెడుతూ చేస్తున్నాడు మహాకోపంతో చేస్తూ ఉన్నాడు మరి నీవు నేనేం చేస్తూ ఉన్నాను చెప్పండి సాకులు చెప్పుకుంటూ ప్రభు ఇచ్చిన పనిని నిర్లక్ష్యపరుస్తూ ప్రభు చెప్తున్న వాటిని నిర్లక్ష్యపరుస్తూ ఉందిలే సమయం ఉందిలే పోవచ్చులే చేయొచ్చులే మార్చుకోవచ్చులే అని ఎంతో దారుణమైన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి చూడండి మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలా మనం భయభక్తులు కలిగి ఉండాలా ప్రభు ఎదుట ఆయనకి నమ్మకస్తులంగా ఉండాలా అదే ప్రభువు చెప్పాడు లోకాసు తొమ్మిదో అధ్యాయము యాభై తొమ్మిదవ వచ్చనం నుండి అరవై వచనం వరకు లుకస్ వార్త తొమ్మిదో అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చనం నుంచి అరవై వచనం వరకు మన ప్రభువు జ్ఞాపకం చేస్తాడు ఏంటిదనంటే ఆయన మరి ఒకనితో నా వెంటరమ్మని చెప్పను అతడు నేను వెళ్ళి నా తండ్రిని పాతి వచ్చటకు సెలవిమ్మని మనవి చేశాను అందుకు మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను మరి ఒకడు ప్రభు నీ వెంట వచ్చిదని గాని నా ఇంటనున్న వారి సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా ఏసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను ఆయన యేసు ప్రభు ఒక వ్యక్తిని చూసి నా వెంటరా అని చెప్తే ఆ వ్యక్తి ఏం చేశాడు కారణం చెప్పాడు నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను నాకు సెలవిమ్మన్నాడు యశవ ప్రభు అన్నాడు మృతులు పాతి పెట్టుకుంటారు నువ్వు వచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించు నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని చెప్పాడు ఆ వ్యక్తి వినలే ఆ తర్వాత ఏం చెప్పాడు ఇంకొక వ్యక్తి వచ్చేమన్నాడు నీ వెంట వచ్చేదను గాని ఇంకొక వ్యక్తిని అడిగాడు ప్రభు ఆ వ్యక్తి ఏం చెప్పాడు నీ వెంట నేను వస్తాను కానీ ముందు నా ఇంట్లో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తానన్నాడు అంటే వీరికి దేవుడు పిలిచిన దానికన్నా కూడా వేరేవి ప్రాముఖ్యమైన అనే విషయాన్ని అక్కడ ప్రభు చెప్తున్నాడు దేవుడి పని కన్నా దేవుడి పిచ్చిన పిలుపు కన్నా దేవుడు చేసిన దేవుడు పిలిచిన పని కన్నా కూడా వేరేవి ప్రాముఖ్యమైన అందుకే ప్రభు అన్నాడు ఏసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవడనూ కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని చెప్పాను తే నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తట్టు చూచువాడు నాగటి మీద చేయి పెట్టి దున్నుతున్నాడు దున్నిన తర్వాత వెనక్కు చూసేవాడు ఎవడో కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని చెప్పాడు ఎందుకు వెనక్కు చూడొద్దు ఎందుకు వెనక్కి చూడొద్దు నువ్వు కొంత దూరం దున్నిన తర్వాత ఈ రోజుకి ఇంత కదా చాలే అనిపిస్తుంది ఈ రోజుకి చేశాను కదా చాలే అనిపిస్తుంది తర్వాత చేసుకుందాంలే అనిపిస్తుంది అదే ముందు చూసినాం అనుకో ముందు చూస్తే ఏముంటుంది చెప్పండి ఇంత విస్తారమైన పొలం ఉంది సమయం ఏమో కొద్దిగా ఉంది మరి ఈ పొలమంతా దున్నాలి ఈ పొలం దున్నాలి అన్ని సమయమేమో కొంచెంగా ఉంది అని పరిగెడతాం అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్ ఎలాగైనా సరే చేయాలనుకుంటాం మన ఆఫీసుల్లోనో మన ఇంట్లోనో చూడండి మనకేమో సమయం కొద్దిగానే ఉంది పనేమో చాలా ఎక్కువగా ఉంది ఏం చేస్తాం చెప్పండి అనవసరమైనవి అన్ని పక్కకు పెట్టేస్తాం ఫస్ట్ ఏవైతే పనికి రావో ఫోన్ పక్కకు పెట్టేస్తాం అన్ని ఏవైతే మనం రెగ్యులర్గా టైం స్పెండ్ చేస్తాం అన్ని పక్కకు పెట్టేసి దాని మీదనే కూర్చుంటాం ఎలాగైనా కంప్లీట్ చేయాలని పరిగెడుతూ ఉంటాం ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తూ ఉంటాం చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటాం సమయం కొద్దిగా ఉంటే ప్రభు అదే చెప్తున్నాడు నువ్వు వెనక్కి చూసినావనుకో ఇంత చేశాం కదా మిగతా తర్వాత చేసుకోవచ్చు అనిపిస్తాం ముందు చూసావనుకో ఏమవుతుంది చెప్పండి చేసింది కొంచమే చేయాల్సింది ఇంకా చాలా ఉంది సమయం కొంచెమే ఉంది చేయాలి చేయాలి అనిపిస్తుంది నువ్వు అలసిపోవు నువ్వు చేస్తూనే ఉంటావు అనవసరమైన వాటన్నిటినీ పక్కకు పెట్టేస్తావు ప్రభు చెప్పిన ఉపమానం అదే వాళ్ళు సాకులు చెప్తే ప్రభు ఇదే చెప్పాడు నువ్వు ముందు పని చూస్తే నీకున్న సమయం చూస్తే ఏమనిపిస్తుంది ఎలాగైనా సరే ఇది చెయ్యాలి పనికిరానివన్నీ పక్కకు పెట్టే చేయాలి అనిపిస్తుంది అలా కాకుండా వెనక్కి తిరిగి చూసావనుకో ఇవన్నీ ఉన్నాయి కదా ఇంతవరకు చేశాం కదా రేపొచ్చి చేసుకుందాంలే అనుకుంటాం అది చెయ్యొద్దు అని చెప్పి ప్రభు అలా చేసే వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యానికి పాత్రులు కారు అని ప్రభు జ్ఞాపకం చేశాడు కాబట్టి మనమంతా కూడా ముందుకు చూడాలా అపవాది కొంచెమే సమయం అని చెప్పాడు మహాక్రోధంతో తిరుగుతున్నాడు ఎవరిని మింగుదమా మరి నీవు నేను ఏ రోషంతో తిరుగుతున్నాం మనం పరిశీలించుకోవాలి దేవుని ఎదుట మనం ఉన్నాం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం ప్రభు మన నిరంతరం పర్యవేక్షిస్తున్నాడు పర్యవేక్షించే దేవుడు నీకు నాకేమైనా ఆటంకాలు వస్తే తొలగించగల సమర్థుడు అని చాతగాని వాడు కాదు నీకు నాకేమైనా ఇబ్బందులు వస్తే విడిపించగల దేవుడు నిన్ను నన్ను ఏ అపాయం రాకుండా కాపాడగలిగినటువంటి దేవుడు నీకు నాకు వచ్చే ప్రతి అవసరతను అక్కరతను పేర్చగల గొప్ప దేవుడు ఐగుప్తీలు బయలుదేరారు ఐగుప్తి నుంచి బయలుదేరారు మార్గం లేదు మార్గం చూపించాడు ప్రభు మార్గం లేని చోటే చూపించాడు నీళ్లు లేవు నీళ్ళు లేని చోటే నీళ్ళు ఇచ్చాడు ఆహారం లేదు ఆహారం లేని చోటే ఆహారం ఇచ్చాడు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి గురిపించాడు బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు అనేక మార్లు ఇస్త్రాలు ఉన్నారు పిరికి వాళ్ళుగా ఉన్నారు భయపడుతున్నారు వారి పక్షంగా దేవుడు ఉండి ఆయన యుద్ధం చేశాడు ఉరుములు మెరుపులు రప్పించి ఆయన యుద్ధం చేశాడు ఏ యుద్ధం కూడా వీళ్ళ శక్తి కొందిపోయి గెలిచిన వాళ్ళు గారు వీళ్ళు ప్రజలు వాళ్ళ శక్తి మీద ఆధారపడి చేసిన ప్రతి యుద్ధం వాళ్ళు ఓడిపోయినారు బానిసలు దారుణంగా చంపబడ్డారు దేవుడు వారి పక్షంగా ఉన్నప్పుడు గొప్ప విజయానికి శత్రువులు ఎవరు కూడా లేకుండా హతం చేయగలిగారు కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఆయన సన్నిధిలో మనం ఉన్నాం ఏ ఆటంకాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా సరిచేయడానికి ఏ అవసరతలు వచ్చినా తీర్చడానికి ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం సాకులు చెప్పి తప్పించుకోకూడదు నిర్లక్ష్యపరచకూడదు ఇచ్చలవిడిగా జీవించకూడదు కాబట్టి ఆయన సన్నిధిలో నేను ఉన్నాను అనే విషయం జ్ఞాపకం పెట్టుకొని ప్రతీది కూడా భయముతో భక్తితో వణుకుతో విధేయతతో చేయవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం అంతేగాని సాకులు చెప్పుకొని పోతే ప్రభు అదే చెప్పాడు సాకులు మనం చెప్పొద్దు మనం ముందుకు పోవాలా మనకు సమయం తక్కువే వాడికి సమయం తక్కువైనప్పుడు మనకు కూడా సమయం తక్కువే మనం చేయగలిగినంత వరకు చేయాలా ఏది అవసరం వచ్చినా ప్రభు ఇవ్వగలడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అలా కాకుండా సాకులు చెప్తే అలా కాకుండా తప్పించుకుంటే చెప్తున్నాడు ప్రభు ఎవరు కూడా దేవుని రాజ్యానికి పాత్రులు కారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాడు నాగలు దున్నడం అంటే సింపుల్ పని కాదు కదా అది మేము పని మేము వెళ్ళి కూర్చొని వచ్చేస్తాం శారీరకంగా కష్టమేమి ఉండదు అదే పొలంలో పనిచేసే వాళ్ళకి ఒళ్ళంతా సాయంత్రం అయ్యేసరికి పులిసిపోతుంది ప్రభు ఏం చెప్పాడు నాగలితో దున్నడాన్ని దున్నడంతో పోల్చాడు ఆయన శావన్ అంటే ఏమవుతుంది చెప్పండి అలసిపోతాం కష్టపడతాం కష్టపడాల్సి వస్తుంది అలసిపోతాం అదే ప్రభు చెప్పాడు కష్టపడాలి అలసిపోవాలి మనం చేసేది యుద్ధం అపోద్దితో మనం చేసేది యుద్ధం యుద్ధానికి పోయిన ఎవడైనా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తింటూ యుద్ధం చేస్తాడా చెయ్యడు యుద్ధ భూమికి వెళ్తాడు తులతో పోరాడతాడు దెబ్బలు దగుతాయి రక్తాలు కారతాయి ఆయాసం వస్తుంది అయినా కానీ పోరాడుతూనే ఉంటాడు ఈరోజు నీనా పరిస్థితి కూడా అంతే మన శ్రమపడాలా మన కష్టపడాలా మన నలగొట్టబడాలా అప్పుడే మనకు ఫలం కొట్టిగానే ఫలం రాదు ఆ చేస్తాను ప్రభ నేను గొప్ప కుమారుడు చెప్పాడు కదా అయ్యా నేను చేస్తాను అని చెప్పాడు కదా ఆ మాట వల్ల సంత సంతోషపడ్డు పోయి చేస్తేనే సంతోషపడతాడు ఈరోజు కూడా నీవు నేను ఉట్టి మాటలు చెప్తే సరిపోదు మనం చేయాలి అది ఏదైనా కానీ ప్రభు మనల్ ఆశిస్తున్నది మన హృదయం మన మీద దోషారోపణ చేస్తున్నది పదే పదే ప్రభు మనల్ని సరి మనం చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే యువహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు వచనంలో ప్రభు చెప్తున్నాడు యోహాన్ స్వార్త పన్నెండు అధ్యాయం ఇరవై మూడు ఇరవై అందుకు ఏసు వారితో ఇట్లా మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది ఏంటంట మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును ఏం చెప్పాడు ప్రభు గోధుమ గింజ ఉంది అది భూమిలో పడి చచ్చిపోకపోతే ఏమవుతుందంట అది ఒక్కటిగానే ఉంటదంట గోధుమ గింజ భూమిలోనికి వెళ్ళి చచ్చిపోకపోతే అది ఒంటిగానే ఉంటుంది అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును ఆ గోధుమ గింజ వెళ్ళి చచ్చిపోతే భూమిలోనికి వెళ్ళి అది విస్తారముగా ఫలిస్తుంది అలానే తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకును ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించుకుని వాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే కష్టం వస్తుందేమో ఇబ్బందులు వస్తాయేమో శ్రమలు వస్తాయేమో పరిగెత్తాలేమో అదేమో ఇదేమో అని చెప్పి ఆగిపోతే ఒంటిగానే మిగిలిపోతాము ఒంటరి వారంగానే ఉంటాము అదే కష్టానికి సిద్ధపడి ముందుకు అడుగేస్తే విస్తారముగా ఫలిస్తాము అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు తన ప్రాణాన్ని ప్రేమించుకునేవాడు తన ప్రాణాన్ని ప్రేమించేవాడు అనంటే దాని అర్థం వెళ్తే ప్రాణం పోతుందేమో అంటే శరీరానికి కష్టం వస్తుందేమో ఇబ్బందులు వస్తాయేమో బాధలు వస్తాయేమో అలసిపోతామేమో కష్టపడతామేమో అనుకునే వాళ్ళు కూడా దానిని పోగొట్టుకుంటారు తన ప్రాణమును ప్రేమించుకునేవాడు అంటే తను తాను ప్రేమించుకునేవాడు తన్ను తాను మాత్రమే ప్రేమించుకునేవాడు తన్ను వలే పొరుగు ప్రేమించేవాడు కాదు తను తాను ప్రేమించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు తన ప్రాణాన్ని ద్వేషించి ఇతరుల ప్రాణాన్ని ప్రేమించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను నీవు నన్ను సేవించాలి అనుకుంటే నన్ను వెంబడించాలి వెంబడించాలి ప్రభును వెంబడించాలి అప్పుడు నేను ఎక్కడ వుందునో అక్కడ నా సేవకుడు ఉందును. నేను ఎక్కడ ఉంటానో అక్కడే నా సేవకుడు ఉంటాడు ఒకడు నన్ను ప్రేమించినట్లా నా తండ్రి అతనిని ఘనపరచును ఎప్పుడైతే ప్రభువును మనం సేవిస్తామో ఆయన మనల్ని ఘనపరుస్తాడు అనే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు ఎవరైతే ఆయనని సేవించాలి అనుకుంటే ఆయన వెంబడించాలి ఆయన ఎక్కడున్నాడు ఆయన ఆయన పరిగెడుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు వెతుకుతూనే ఉన్నాడు ఎటువంటి స్వభావం అయినది తప్పిపోయిన దానికోసం వెతుకుతున్నాడు ఆయన మరి ఆయన వెంబడిస్తూ మనం వెళితే మనం కూడా తప్పిపోయిన దాన్ని వెతుకుతాం ఆయన చెప్తుంది అదే నన్ను సేవించిన డెల్లా నన్ను వెంబడించవలను ఆయన ఎక్కడికి పరిగెడుతున్నాడు తప్పిపోయిన దాన్ని వెతకడానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి గుంతల్లో పడున్న వాళ్ళని బయటికి లాక్కరావడానికి ఊబిలో పోయిన పడున్న వాటిని బయటికి లాక్కరవడానికి సచ్చి కుట్టు మెట్టాడుతున్న వాటిని చచ్చిపోయే స్థితిలో ఉన్న వాటిని బయటికి లాక్కలడానికి ఆయన అందుకు వెళ్తున్నాడు ప్రభు అందుకే తిరుగుతున్నాడు లోకమంతా అందుకే ప్రయాసపడ్డాడు ప్రభు మరి నీవు నేను ఆయన్ని సేవిస్తే ఆయన వెంబడించాలి కదా నీవు నేను సేవిస్తే ఆయనని సేవిస్తే ఆయన వెంటే పోవాలా ఆయన ఎక్కడ పోతున్నాడు నశించింది దాని దగ్గరికి వెళ్తున్నాడు మరి నేను ఎక్కడికి వెళ్తున్నావు నశించింది దాని దగ్గరికి వెళ్తున్నామా ఆయన తప్పిపోయిందాన్ని వెతుకుతున్నాడు ప్రభు వెతకడానికి వెళ్ళాడు మరి ఇప్పుడు ఆయన సేవించాలంటే ఆయన వెంబడించాలి మనం కూడా తప్పిపోయిందాన్ని వెతకాలి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు మనం ఏం చేయాలో మనం ఏం మార్గంలో నడవాలో కాబట్టి నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడు అని ఉండను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనల్ని మనం సరిచేసుకోవాలి ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నది ఏదైనా కానీ ప్రభు మన హృదయంలో ఉండి మన మీద దోషారోపణ చేస్తున్నది అది ఏదైనా అది అదొక ప్రార్థన విషయంలో కావచ్చు వాక్యం విషయంలో కావచ్చు అదే రీతిగా పరిచర్య విషయంలో కావచ్చు ఆయన ఆజ్ఞల విషయంలో కావచ్చు మన హృదయం ద్వేషం విషయంలో కావచ్చు దేంతైనా కావచ్చు ప్రభు ఏదైతే మనకు జ్ఞాపకం చేస్తున్నాడో ప్రభు ఏదైతే మనల్ని చెయ్యమంటున్నాడో దాన్ని నిర్లక్ష్య పరుస్తూ ఇంతకాలం మనం ఉన్నామేమో ఇక నుంచి మనం ఉండకూడదు ఇంతవరకు సాకులు మనం చెప్పామేమో ఇక నుంచి మనం చెప్పకూడదు ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నాము ఆయన ఎదుట మనం ఉన్నాము ఆయన పక్కనే మనం ఉన్నాము పరలోకంలో మనం ఉన్నాము ఆయన వాని వాని క్రియలను బట్టి ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు మాటలు చెప్తే ఇచ్చేవాడు కాదు చేస్తానని చెప్తే ఇచ్చేవాడు కాదు వాని వాని క్రియల చొప్పునే ప్రతిఫలం ఇచ్చేవాడు నీనా క్రియలు బాగుంటే నీనా క్రియలకు ఆయన అంగీకారం అయితే నీనా క్రియలు ఆయన సంతోషపరిచేవైతే నీనా క్రియలు ఆయన ఘనపరిచయవైతే ప్రభువు మనకు మంచి ప్రతిఫలం ఇస్తాడు అలా కాకుండా నీనా క్రియలు ఆయన ఎదుట బాగలేకపోతే నీనా మనస్తత్వం ఆయన ఎదుట బాగలేకపోతే చూడండి దానికి తగిన ప్రతిఫలాన్నే మనం పొందుకుంటాం అపవాదం తిరుగుతున్నాడు తక్కువ సమయం ఉందని మనం తిరగలేకపోతున్నాం మనం కారణాలు చెప్తున్నాం మనం తప్పించుకుంటున్నాం ఎవరికైనా సరే సమాధానం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చెయ్యను అని చెప్పేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నా వల్ల కాదు అని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని ప్రభు మనం పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు యోగు భక్తులను అపవాదిని సిగ్గుపరిచాడు ప్రభు నిజమైన నమ్మకస్తుడు ఎలా ఉంటాడో అపాధికి రుచి చూపించాడు మరి ఈరోజు నీవు నేను అటువంటి నమ్మకస్తులంగా ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి పరిశీలించుకొని తరి చేసుకొని ఆయనకు తగినట్లుగా ఆయనకు ప్రీతికరమైన జీవితం మనం జీవించాలి ఆయనకి ప్రీతికరమైన సేవ మనం చేయాలి ఆయనకు మహిమకరంగా మనం జీవించాలి అప్పుడే ప్రభు మనల్ని కనపరుస్తాడు దేవుడిటువంటి కృపను మనందరికీ అనుగ్రహించిన దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవా కృప కలిగిన మా ప్రభ నీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తూ గొప్ప దేవుడ కనికరం కలిగిన దేవుడ ప్రభ రాత్రికాల సమయం ప్రభావ మరొక పర్యాయం తండ్రి ప్రభావ హెచ్చరిస్తూ వచ్చినారు ప్రభావ అనేకమైన విషయాలలో తప్పిపోతూ ఉన్నాం మిమ్మల్ని వెంబడించలేని స్థితిలో ఉన్నాం మీ సన్నిధిలో ఉన్నాము అనే విషయాన్ని మరిచిపోయి అనేక మార్లు తండ్రి ప్రభ ఆయన పాపం చేసిన వారంగా మీకు అవిధేకరమైన కార్యాలు చేసిన వారంగా సాకులు చెప్పిన వారంగా మేము ఉంటూ ఉన్నాం ప్రభావ మమ్మల్ని క్షమించండి మన్నించండి కనికరించండి కృప చెప్పండి నా తండ్రి మీకు విరోధంగా ఉండే మేము ఏమీ సాధించలేం ప్రభావ మీకు వేరుగా ఉండే మేము ఫలించలేం ప్రభావ ఎండిపోతాము కాలిపోతాము నరకం పాలవుతాము ప్రభా తండ్రి అది మీరు ఇష్టపడటం లేదు ఆయన తండ్రి ప్రభా ఎవడైతే విరిగి నలిగిన హృదయం గలవాడై ఎదుట వణుకూచు ఉంటాడో ఆయన ప్రభావ అటువంటి వానిలే మీరు దృష్టిస్తారు అంటున్నారు అయినా అటువంటి దీన హృదయం మాకు అనుగ్రహించండి విధి నలిగిన హృదయం మాకు అనుగ్రహించండి భయము వణుకు మాకు అయినా ప్రభ ప్రతి క్షణం ప్రభా మీ సన్నిధిలో ఉన్నామనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి మీరు మాకు జీవాన్ని మీరు మాకు రక్షణని ప్రభ మీరు మాకు ఆ పరలోక రాజ్యాన్ని ప్రభావ మేము కాపాడుకుంటూ తండ్రి మీకు ప్రీతికరంగా జీవిస్తూ ముందుకు పోవాలని కొనసాగలను సహాయం చేయండి మీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి మీరు మా నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారు ప్రభావ అది సంపూర్ణంగా గ్రహించి నెరవేర్చే వరంగా మేము ఉండాలి ప్రభావ అటువంటి కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రభావ ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏమి చేసినాను ప్రభావ నీకు అవిధేయులం అయితే నీకు వ్యతిరేకస్తులం అయితే నీ చిత్తాన్ని సరమైంది కాకపోతే మిమ్మల్ని సంతోషపరిచేది కాకపోతే మీకు ఇష్ట కాకపోతే అది వ్యర్థమైనది కాబట్టి తండ్రి ఈరోజు అనేకమైన వ్యర్థమైన వాటి కోసం మేము ప్రయాసపడుతూ ఉన్నాం తండ్రి నైనా ఎంతో నా ప్రభా ప్రతిఫలాన్ని ఫలాన్ని తీసుకొచ్చే వాటిని ఏము నిర్లక్ష్యపరుస్తూ ఉన్నా ఇటువంటి నిర్లక్ష్యాన్ని మా జీవితంలో నుంచి తొలగించండి ప్రభావ తండ్రి నాయన నేటి దినాలలో ప్రాముఖ్యంగా అంత్య మేము ఉంటూ ఉన్నాం ప్రభావ కూడా తండ్రి భ్రష్టత్వము నా తండ్రి అపవాది విజృంభించి పనిచేస్తూ ఉన్నాడు ప్రభావ అనేక మందిని తీసుకొని పోతున్నాడు వాడు లాక్కొని ఉన్నాడు అనేకమైన రకరకాల విధానాల ద్వారా బోధల ద్వారా నాయన ప్రభా లోక ఆశల ద్వారా ప్రభా తండ్రి మీ నుంచి నైనా వాడు దూరం చేస్తున్నాడు ప్రభా తండ్రి అటువంటి వారిని మీ దగ్గర తీసుకొని రావాలో మేము వాడి ఊరిలో పడకుండా వాడిని ఎదిరించి నిలబడి ఆయన వాడితో పోరాడి తండ్రి అయినా మేము నిలబడి అనేకలను వాడి చెంత నుంచి ఇంకా తీసుకొని వచ్చే వారంగా మేము నా తండ్రి సిద్ధపడాలి ప్రభు అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ఆ రీతికి మమ్మల్ని నడిపించండి మిమ్మల్ని వెంబడించమన్నారు ప్రభు తండ్రి నన్ను ఎవడైతే నన్ను సేవిస్తారో వాడు నన్ను వెంబడించను అన్నారు తండ్రి అయినా మీరేమో తప్పిపోయిన దానిని వెతుకుతున్నారు మీరేమో నశించిపోయిన దానిని వెతుకుతున్నారు మేము కూడా తండ్రి వాటినే వెతకాలి మిమ్మల్ని వెంబడించినప్పుడు మేము వాటిని వెతుకుతాం మిమ్మల్ని వెంబడించినప్పుడు మేము మీ మార్గంలో నడుస్తాం కాబట్టి ప్రభా మీ మార్గంలో నడవడానికి మాకు సహాయించండి మీ మార్గం తప్పకుండా మాకు ప్రభు చూపండి తండ్రి మీ సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి సంపూర్ణంగా తండ్రి అయినా మీకు లోపడుతున్నాం కృపను అనుగ్రహించండి ఇంతవరకు మా జీవితాలు అనేకమైన అవినేయతలు ఉన్నాయి తండ్రి మిమ్మల్ని క్షమించమని మన్నించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడి నుంచైనా ప్రభా మీకు మహిమకరంగా జీవించడానికి పిలుపుకు తగినట్లుగా జీవించడానికి ప్రభా మీ పిలుపుకు లోబడి నా తండ్రి ఎక్కడా కూడా సాకులు చెప్పకుండా ముందుకు పోవడానికి సహాయించమని కనికరించమని కృప చూపించమని బలపరచమని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా ప్రియులందరినీ బట్టి కూడా మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాం ఎవరైతే అనారోగ్యంతో బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రాణాంతికమైన వ్యాధులతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోనండి చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రతి నిత్యం ప్రభాని పాదాలు చెంత మొరపెడుతున్నాం వారిని జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాలలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి ప్రతి అనారోగ్యాలని ప్రతి దురాత్మ అంధకార శక్తులని ప్రభ యేసో క్రీస్తు నామంలో ప్రభ తొలగిస్తున్నాం మీరే గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించండి స్వస్థపరచండి కావాల్సిన అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ ప్రభ మార్ పొంది రక్షణ పొంది నేను నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో మోకరిలు నేను సేవించడానికి సహాయపడండి అతండ్రి ప్రభ వాళ్ళ కుటుంబాలు మీకు మహిమకరంగా కృప చూపండి ప్రతి అవసరత ప్రతి అక్కరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నా ఏబీకే ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరు తండ్రి మీ ఎందు భయభక్తులు కలిగి జీవించడం కృప చూపండి మీకు ఇచ్చిన పిలుపును ప్రభావ నిశ్చయం చేసుకుని ముందుకు పోలాలని సహాయపడండి అయినా వారు చేసే పనులను మీరు దీవించండి ఆశీర్వదించండి ఏ అపాయం తెగులు నైనా దృష్టిలో దరచేరకుండా మీరు సహాయపడండి మీ కొరకే గొప్ప సాక్షులుగా తండ్రి మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరిని ప్రభావ వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావ తండ్రి మీరు మాకు సహాయపడుతూ విధానం కొరకే వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ తండ్రి నేను మీరునైనా ముందున్న సమయంలో మాకు తోడుగా ఉండమని తిరిగి మీ సన్నిధిలో ప్రభావ చేరేంత వరకు ప్రభావ మీరే మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీ కృపణ కోరుతూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్న అంత్రి ఆమె ప్రజలు అడత అందరికీ ప్రేజ్లు మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనా నడిపించు కదా ఆమె ప్రజలు అడతీ ప్రజలు ప్రైజ్ రాడు బ్రదర్ టైం టేబుల్ పాటించాడు బ్రదర్ సిస్టర్స్ అందరూ